వీరికి అలాగా భార్య ఆరోగ్యంగా ఉంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్ బాగానే ఉంది నేను కూడా బాగా దృఢగట్టిగా బలంగా ఉన్నాను అప్పుడు అన్నీ బాగా ఉన్నట్టుగా అనిపిస్తాయి ఒక్కొక్కటే షేక్ అవటం ప్రారంభించినప్పుడు షేక్ అవుతుంది ఆఖరికి అల్టిమేట్గా అన్నీ షేక్ అయిపోతాయి ఏది మిగిలితా అప్పుడు వీడు ఒక్కడు మిగులు ఉంటాడు అప్పుడు వీడు గుండె అవిసిపోతుంది తట్టుకోలేడు కానీ మనిషి కారణం ఏంటంటే ఇవి ఏవి వీడిని రక్షించవు వీడికి వీడికి రోగం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ వీడిని రక్షించదు వీడికి విశ్రాంతినివ్వదు ఇన్సూరెన్స్ పాలసీ రోగం వచ్చినప్పుడు కొడుకు అనుక్కుంటే ఆ కొడుకు కూడా వాడు సంసారే వాడి ద్వారంలో వాడు ఉంటాడు దీనికి మన మహర్షులు ఒక చక్కటి ఉపాయాన్ని కనిపెట్టారు అదేమిటంటే నువ్వు ఈశ్వరుణ్ణి ఆవిష్కరించుకో నీ హృదయంలో ఆవిష్కరించుకుని ఈశ్వరుణ్ణి ఆశ్రయంగా తీసుకో ఇన్సూరెన్స్ కట్టుకో తప్పు ఏం లేదు ఇల్లు కట్టుకో తప్పు వాళ్ళ స్థానంలో వాళ్ళకు ఉంటారు కొడుకుకోడల్లో ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేను మందు అవసరమైతే మందు వేసుకుంటాం హాస్పిటల్కి కూడా వెళ్తాం దీన్ని దీన్ని ఏమంటారంటే ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ సహజ సిద్ధంగా జరిగి పనులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి ఏం చేస్తారు భోజనం మానేసి ట్యాబ్లెట్ వేసుకుంటారా వేసుకోరా అంతే జరుగుతుంది దానికోసం మీరు పెద్ద సిద్ధాంతం ఏమక్కర్లేదు దానికి కాబట్టి నాచురల్ థింగ్ హ్యాపన్స్ నాచురల్ దేన్ని మీరు డిజరప్ట్ చేయనక్కర్లా కానీ మానసికంగా మటుకు వీటిపై ఆశ్రయం పెట్టుకోకూడదు అది తేలిక కాదు కానీ మరి అది గీత యొక్క బోధమలు అలాగే ఉంటుంది దాన్ని మనం సాధించాలి దాన్ని ఎలా సాధిస్తారు మీరు భక్తిని బాగా కల్టివేట్ చేసుకుని రామనామాన్ని జపించి భక్తిని బలం చేసుకుని హృదయంలో ఆ ధైర్యాన్ని ధృతి అంటారు శ్రీకృష్ణుడు ధృతి అని ఆ ధృతిని ఆ ధైర్యాన్ని ఆ వివేక బలాన్ని బలం అంటే వివేక బలమే బలము బలం ఉండాలి వివేక బలం వివేకమే బలం ఈ ధన కనక వస్తు వాహనాదులన్నీ కూడా అశాశ్వతములు భార్య భర్త పుత్రుడు ఇటువంటి సంబంధములన్నీ కూడా అనిత్యములు క్షణికములు ఈ సంసారం నశ్వరము అదంతా రాబోతోంది అని ఆ వివేకము ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బట్టి ఆ బలంతో హృదయంలో ఆత్మరూపంగా ఆత్మచైతన్య రూపంగా ప్రకాశించేటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయంగా పట్టుకోవాలి అది ఎవరికి వాడు దాన్ని సాధన చేసి సాధనంటే ఏమీ కష్టపడిపోనక్కర్లేదు వివేకము వైరాగ్యము దాంతో మనకి ఆ పట్టు దొరుకుతుంది దొరికినప్పుడు వాడు నిశ్చింత నా స్వరూపములో నేను పరినిష్ఠితుడనై ఉన్నాను నేను ఈశ్వర్ ఈశ్వరుని శరణు వేడి ఉన్నాను నాకు ఇక చింత లేదు నిశ్చింత అయిపోతుంది అది అది శరణాగతి అంటే అది అసలైన భక్తి అది ఏందాక నేను తిన్నడు గురించి అన్నాను ఆ శ్లోకం నాకు గుర్తు రాలేదు మొన్న డాక్టర్ గారు ఉన్నారు శర్మగారు ఆయన శ్లోకం వారి కూర్చుంది చాలా చక్కటి శ్లోకం అది ఆ సందర్భానికి అది మనం తెలుసుకోవటం అవసరం ఆ శ్లోకం ఎలా ఉందంటే మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయటే శంకరులు అంటారు శివానందలహరిలో శివుని లింగం మీద ఉన్నటువంటి ఆమె నిర్మాల్యాన్ని తీసేయటానికి ఒక బ్రష్ కావాలి కదా ఆ బ్రష్ ఎక్కడి నుంచి అతని బ్రష్ ఏమిటంటే ఈ చిన్నడి యొక్క బ్రష్ ఏమిటంటే రోడ్లన్నీ తిరిగి వచ్చినటువంటి పాదరక్షయే బ్రష్ కింద ఉపయోగించాడు అతను గండూ షాంబు జలం దివ్య అభిషేకాయతే ఆయనకు అభిషేకం చేయాలి అంటే నీటిని తీసుకొచ్చి పోయాలి నీటిని తీసుకురావటానికి పాత్ర లేదు అంజలితో తీసుకుద్దామంటే రెండు చేతుల్లోనూ ఎవ్వేవో సామానులు పట్టుకుని ఉన్నాడు ఇంక ఏం చేస్తాడు నోటి బుగ్గల నిండా నూరు నీరు ఆ నీటిని అభిషేకం చేశాడు అది దివ్యాభిషేకం అయిపోయింది శివుడికి మాంసలేశ కబలం నవ్యోపహార అయితే అతడు మాంసాహారి పొద్దున్నే మాంసం చికెన్ ఏదో వండుకొని చికెన్ బిర్యానీ ఏదో చేసుకుని మూటగట్టుకు తెచ్చుకున్నాడు ఆ చికెన్ బిర్యానీలో సగం తిని మిగతా సగం పెట్టుకున్నాడు స్నాక్స్ కింద ఉపయోగపడుతుందని దేవుడికి నైవేద్యం పెట్టడానికి వచ్చేప్పటికీ అదే ఉంది దగ్గర అదే నైవేద్యం పెట్టేస్తే అది దివ్యమైన నైవేద్యం అయిపోయింది శివునకు భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్తావతంసాయటే ఎలా అయిపోయిందన్నది పాదరక్ష కూర్చి అయిపోయింది ఇసిన జలము అతి దివ్యాభిషేకం అయిపోయినది అడవి మనిషి గొప్ప భక్తుడైపోయినాడు ఇంత ఇంత పరివర్తనము ఇంత మార్పు ఇదే వచ్చింది భక్తిని బట్టి వచ్చింది భక్తి కింద కరోత్యహో వర్ణచెరో భక్త అవతంసైతే చాలా మంచి శ్లోకం డాక్టర్ గారి కార్డు కూడా ఉంది దిస్ వీ హిజర్వ్ దిస్ థింగ్ కాబట్టి ఆ భక్తి అది ఆశ్రయం భక్తిని ఆశ్రయంగా చేసుకోవాలి సో నా హృదయంలో నిత్య నివాసం ఉన్నటువంటి ఆ శ్రీరాముడే నాకు ఆశ్రయము అని అది అని చెప్పు అని పిల్లవాళ్ళకి చెప్పక్కర్లా పిల్లవాళ్ళకి అది సత్యం అవ్వచ్చు కాకపోవచ్చు భేషజం కావచ్చు లేకపోతే దంభం కావచ్చు ఇల్లు వాళ్ళకి చెప్పింది కాదు తనకి తాను చెప్పుకోగలగాలి ఎవళ్ళకి చెప్పకూడదు కొడుకులు పిల్లలు చేరే నేను నిన్న ఆశ్రయం పెట్టుకోలేదు రాముడిని పెట్టుకున్నాను వాటితో అనుకోకూడదు కోపం అతను ముచ్చుకుంటాడు ఏమీ చెప్పాల్సిన పని తన హృదయంలో మటుకు అందరినీ ఆశీర్వదిస్తాం ఆ సమయం వచ్చినప్పుడు ఎవళ్ళు చేసిన వాళ్ళు చేస్తారు దేహానికి చేస్తారు ఆత్మకే సర్వీసు అక్కర్లేదు కనుక ఆ విధంగా ఈశ్వరుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాలి మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఈ పని చేయగలిగితే ఏతిస్సు పాపయోనయ వాడి జీవితము వాడి జన్మయే పాప ప్రభావంగా వచ్చి లేకపోతే వాడి జీవితంలో పాపము పేరుకొని ఉండవచ్చు కానీ ఈ రకమైన మార్పు చేసుకోగలిగితే ఈ రకమైన అంతరంగ పరివర్తనాన్ని చేసుకోగలిగితే వాడు కృతార్థమే కొత్త ఎవరైనా సరే బహువచనం ఏతిష్ పాపయోనయ అంటే ఎవరిని ఖండించటం అందు తాత్పర్యం కాదు పాపయోని అంటే ఇప్పుడు యోని అంటే జన్మ జన్మని మూడు రకాలుగా చెప్పారు అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భగవ్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ అని పదవి పద్దెనిమిదో అధ్యాయంలో వస్తుంది ఒక సో మూడు రకాల కర్మఫలాలు ఉంటాయి గుడ్ బ్యాడ్ మీడియం కదా అంటే మూడు ఉంటాయి కదా సో పూర్వం రైల్వేలో మూడు క్లాసులు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ మోస్తరుగా ఉంటుంది థర్డ్ క్లాస్ చెక్క బెంచీల మీద కూర్చుని ఉండాలి ఫస్ట్ క్లాసు మంచి భోగప్రధానంగా ఉంటుంది అలాగే మూడు అలాగే ఇక్కడ కూడా మూడు గుడ్ మీడియం లో ఇప్పటికీ కూడా కాఫీ మీరుతో అయితే కాఫీ తాగుతారో లో స్ట్రెంగ్ మీడియం స్ట్రెంగ్ స్ట్రాంగ్ అని మూడు లెవెల్స్ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా మూడు లెవెల్స్ ఈ మూడింట్లో గుడ్ అంటే దేవత దేవలోకంలో దేవతగా జన్మించుట మీడియం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మనుష్యుడు మనుష్య జన్మ మిశ్ర అంటారు అదే అనిష్టమిష్టం మిశ్రించ లో బిలో పాపం ఎక్కువ పుణ్యం తక్కువ అప్పుడు దాన్ని లో అన్నాము దానికి పాపయోని అని అంటారు ఏమిటా పాపయోని అంటే మనుష్య జన్మ మిశ్చితమే మనుష్యుడు పాపయోని కాదు మిశ్చిర అనిష్టమిష్టం మిశ్రించ మరి ఇంకా పాపయోని అంటే ఏమిటి పశుపక్ష్యాదులు చెట్టు చేమలు పాపయోని ఈ పాపయోనులు కూడా మోక్షమును పొందును అని దాన్ని స్థుతిస్తున్నారు సో భాగవతంలో శ్లోకం అవుతుంది కేవలైన హి భావేన గోప్యో గావో నగా మృగా ఏన్యే మూఢధియో నాగా సిద్ధాహ మాం ఈయురంజస అంటే బృందావనంలో ఉన్నటువంటి గోవులు అంటే పశువులు పశువులు అంటే పాపయోనిలో పడతాయి పశు పక్ష్యాదులు పక్షి మొదలైనవి ఇటువంటి చెట్టు చేమలు కూడా ఆ శ్రీకృష్ణుని అందు భక్తిని చేసి అవి సిద్ధం సిద్ధిని పొంది ఈశ్వరుని చేరుకున్నది అని అర్థం కాబట్టి ఇప్పుడు రామాయణంలో జటాయువు పక్షి జన్మ పాపయుని కింద లెక్కకు ఆ జటాయువు శ్రీరాముని యందు భక్తిని చేసి మోక్షాన్ని పొందినాడు తర్వాత అలాగే ఇంకా ఇంకా అనేక దృష్టాంతాలు చెప్తారు గజేంద్రుడు దృష్టాంతం చెప్తారు గజేంద్రుడు పశుజన్మ అయినా కూడా మోక్షాన్ని పొందినాడు అని ఈ విధంగా పశుపక్ష్యాదులు కూడా భక్తిని చేసి మోక్షాన్ని పొందుతాయి అంటే దాని అభిప్రాయం ఇప్పుడు మన ఊళ్ళో పశువులు భక్తి చేస్తున్నాయా లేదా అయితే గజేంద్రుడు అనే కథ హిస్టారిక్గా ఇప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అని ఇలాగ మీరు మొదలు పెట్టకూడదు హిస్టారిక్ అకౌంట్ కాదు పాయింట్ పాయింట్ ఏమిటంటే భక్తి యొక్క మహిమ అట్టి దుసుమ మనిషి కావాలి అనే నియమం కూడా లేదు పశుపక్ష్యాది జన్మలో ఉన్నా కూడా భక్తి కనుక అనుకూరిస్తే మోక్షం వచ్చేస్తుంది ఈశ్వరుణ్ణి తప్పకుండా చేరుకుంటారు అని స్థుతి అంటే ఇంకా మనిషి భక్తిని పొందినట్లయితే ఈశ్వరుణ్ణి చేరుకుంటారు చెప్పడంలో ఆశ్చర్యమే ఉన్నది అది ఒక మొదటి భాగం ఏ పిశ్యు ఏ పాపయోనయ సుహూ ంతి అటువంటి వాళ్ళు కూడా నన్ను పరాంగతి యాంతి మోక్షమును పొందెదరు ఇక స్త్రీయో వైశ్యా తూద్రాహ వీళ్ళందరూ మనుష్యులు మనుష్యులు కాబట్టి మిశ్ర యోనయ నాతో పాపయోనయ అలా చెప్పొచ్చు లేదా పోని మనుష్యులలోనే స్త్రీలంటే అర్థం బై జెండర్ స్త్రీ అని కాదు అలా తీసుకోకూడదు ఇక్కడ మీకు స్త్రీ అనే పదం కనపడుతుంది అలాగే ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా స్త్రీ బాలాంధజడోపమానం కనపడుతుంది సో అలాగే శ్రీరామకృష్ణుల వారు అసమాను అయిన ఒక ఫ్రేజ్ అంటూ ఉండేవారు కామిని కాంచన్ అంటూ ఉండేవారు కామిని కాంచన్ నువ్వు పట్టుకున్నావా నీకు మోక్షం దొరకదు కామిని కాంచన్ విడిచిపెట్టేస్తే నీకు మోక్షం లభిస్తుంది అనేవారు దీని మీద స్వామి నిఖిలానంద కొంత విచారం చేసి ఇప్పుడు కాంచన్నంటే బంగారం ఇప్పుడు ఒక చేతికి బంగారపు ఉంగరం పెట్టుకున్నాడు కాబట్టి ఇదిగో కాంచన్ పెట్టుకున్నాడు కనుక వాడికి మోక్షం రాదు ఇంకొక ఆయన బంగారం నాకుమల్లాగా బంగారం మీద లేకుండా అలా ఉన్నాడు కాబట్టి వీడికి మోక్షం వచ్చేస్తుంది అదే శ్రీరామకృష్ణుడు ఉపదేశం అదే కాదు మరి కాంచన్నంటే అర్థం ఏమిటి దానికి స్వామి నిఖిలానంద ఏమని అర్థం చెప్పారంటే శ్రీరామకృష్ణుల వారి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి కాంచన్ అంటే గ్రీడ్ అని అర్థము తృష్ణ ఆశ పెరాస అని అర్థము కాంచన్ ఎక్కడైనా సరే శ్రీరామకృష్ణుల వారి వచనంలో బెంగాలీలో కాంచన్ అనే మాట వస్తే యాశ్చి బంగారం అని కాదు అర్థం ఎందుకంటే శారదామాత మెడలో కూడా పుష్కల దాడు ఉంటుంది అపుష్ట ఉంటుంది అది బంగారంతో చేసిందే అవుతుంది చెవులకి ఓబెట్టుకుంటారు అది బంగారమే అవుతుంది కాబట్టి పెర్సే గోల్డ్ మెటల్ మీద ఆయన వ్యతిరేకిస్తున్నారని మీరు అనుకోకూడదు అక్కడ గోల్డ్ స్టాండ్స్ ఫర్ వాట్ గోల్డ్ డజన్ స్టాండ్ ఫర్ గోల్డ్ మెటల్ కెర్సే గోల్డ్ స్టాండ్స్ ఫర్ గ్రీడ్ ఇంకా కామిని స్టాండ్స్ ఫర్ లాస్ట్ కాబట్టి నిఖిలానంద గారి శ్రీరామకృష్ణుల వారి గాసిపుల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అనువాదం ఇంగ్లీష్ లో చేశారు ఆయన చక్కటి అనువాదం దాంట్లో కామిని కాంచ వచ్చిన చోటల్లా లస్ట్ అని గ్రీడ్ అని అనువాదం చేస్తారు అలా మీరు పదాలని అనువాదం చేసుకోవాలి దక్షిణామూర్తి స్తోత్రంలో స్త్రీ అని వచ్చిన చోట ఏమైనా అనువా అనువాదం చేయటం అంటే ఆ పదానికి మీరు వ్యాఖ్యానం చేయటం అని అనువాదం అంటారు అనువాదం అంటే ట్రాన్స్లేషన్ అనే కాదు ఆ పదాన్ని వివరించి చెప్పడం స్త్రీ అంటే దేహాభిమానము అని అర్థం ఎవడైతే దేహమే నేను అనే అభిమానాన్ని కలిగి ఉంటాడో వాడు స్త్రీ అనబడతాడు వాడు అవడానికి పురుషుడైనా అవ్వచ్చు జెండర్ వైజ్ పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఎవళ్ళైతే దేహాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళు స్త్రీ అనబడుదురు సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని యజురా యజుర్వేదం అరణ్యతంలో అరుణ ప్రశ్నలో ఒక మహర్షి చెప్పాడు అథ సవితు శ్యావాశ్వ శ్యావర్తి కావస్య అని మొదలవుతుంది శ్యావాశ్వ మహర్షి ఈ మహర్షుల పేర్లు కొంచెం విద్రంగా ఉంటాయి మామూలుగా మనకు అలవాటైన పేర్లు కాకుండా శ్యావాశ్వ అనే మహర్షి ఉండేవాడు ఆయన ఏమన్నాడంటే తా ఉమెంస ఆహుహు స్త్రియ సతీ తా ఉమెంస ఆహుహు స్త్రియ స్త్రీలు సతీ అంటే ఆ అంతఃకరణ శుద్ధి పవిత్రత జ్ఞానము కలవారు ఆ పరమాత్మ యొక్క జ్ఞానము కలవారు స్త్రీయ సతీహి తా ఆహ్ నిశ్చయం మే నా అభిప్రాయం ఏమంటే ఆ మహర్షి చెప్తున్నాడు పుపుంస వాళ్లే పురుషులు ఆ మే ఆహు దానికి కొంచెం జాగ్రత్తగా అన్వయం చేయాలి కాబట్టి అక్కడ విషయం ఏమంటే స్త్రీలు ఎవరైతే ఉంటారో జ్ఞానసంపన్నులైన స్త్రీలు సతీహి స్త్రీయ సతీ అంటే సత్య సో సత్య స్త్రీయ జ్ఞాన సంపన్నులైన స్త్రీలు ఎవరైతే ఉంటారో నా ఉద్దేశంలో వాళ్లే పురుషులు పురుషులంటే వాళ్లే అంతేగాని లింగాన్ని బట్టి పురుషుడని స్త్రీ అని విభాగాన్ని ఆయన అంగీకరించలేదు అడుగు శ్యావాశ్వ మహర్షి ఆయన ఇంకో మాట అన్నాడు తండ్రి కొడుకున్నారు కదా ఈ తండ్రి ఎవడు కొడుకెవడు అంటే పెద్ద ఆయన జన్మనిచ్చినవాడు తండ్రి జన్మను పొందినవాడు కొడుకు అని లోక దృష్టి కానీ ఆయన అలా అనలేదు పశ్చా అన్న విచేత దంధ పితుర్యపుత్ర ఇమాచికేత అనో మంత్రం ఉన్నది ఎవడైతే తత్వాన్ని తెలుసుకుంటాడో ఆత్మ అనాత్మ వివేకాన్ని కలిగి ఉంటాడు వివేకము అికేత అంటే వివేకానికి సంబంధించిన పదవనిపిస్తుంది అది గుర్తు సో ఆ వివేకమును ఆత్మానాత్మ వివేకమును ఎవడైతే కలిగి ఉంటాడో వాడు కుర్ర పిల్లవాడైనా చిన్న పిల్లవాడైనా వాడే తండ్రి వాడికి జన్మనిచ్చిన తండ్రి కూడా వివేకము లేకున్నట్లయితే ఈ పిల్లవాడి దగ్గర శిష్యుడుగా చేరి చదువుకుని శిష్యుడు కొడుకుతో సమానం కొడుకు తండ్రి తండ్రి కొడుకు మహాభారతంలో శాంతి పర్వంలో పితాపుత్ర సంవాదము అనే ఒక చాప్టర్ ఉంది అంటూ తండ్రి కొడుకుల సంవాదం ఆరంభంలో తండ్రి జన్మనిచ్చిన వాడు తండ్రి కొడుకుకున్నాడు కానీ కొంత దూరం వెళ్ళేప్పటికీ ఈ తండ్రి అజ్ఞాని అని కొడుకే జ్ఞాని అని తేలుతుంది అప్పుడు ఈ కొడుకు తండ్రికి ఉపదేశం చేస్తాడు పితాపుత్ర సంవాదం ఉపదేశం పూర్తయ్యేపటికి ఆ కొడుకే తండ్రి ఉపదేశమును పొందిన తండ్రియే కొడుకుగాను పరిగణింపబడతారు కాబట్టి ఈ వయస్సును బట్టి వచ్చే రిలేషన్సు దేహాన్ని బట్టి వచ్చేటువంటి జెండర్ డిఫరెన్సెస్సు ప్రధానము కాదు వాళ్ళు స్త్రీలే కావచ్చు కానీ వాళ్ళు కనుక స్త్రీలు జెండర్ దృష్ట్యా స్త్రీలుగా ఉన్నప్పటికీ ఎవరైతే మాం వ్యపాశ్రీత్య నన్ను ఆశ్రయించి ఇందాక నేను చెప్పినట్టుగా ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి ఉంటారో వారు కూడా పరాంగతి యాంతి వారు మోక్షమును పొందెదరు అనేక దృష్టాంతాలు మనకి సాహిత్యంలో కనపడతాయి ఉదాహరణకి భాగవతంలో దేవహూతి మోక్షాన్ని పొందిందామే శబరి రామాయణంలో కనపడుతుంది భారతంలో కుంతి కనపడుతుంది ద్రౌపది కనపడుతుంది తర్వాత స్త్రీయ వైశ్యాహ అంటే క్రయ విక్రయములను చేయువారు అంటే ఇప్పుడు Um, ...business man. What is a business man? A business man is one who takes more and gives less. That's a businessman. That's a business man. Businessman, that's a business executives, conference of the time. <laughs> In general, not good, not I don't know anything about this. I don't know anything about this. I'm not able to do that. వాళ్ళు ఏదో నన్ను మాట్లాడమంటే నేను ఏదో నాలుగు మాటలు మాట్లాడి కర్మయోగం గురించి మాట్లాడుకున్నాను బిజినెస్లో కర్మయోగం బిజినెస్లో కర్మయోగం ఏమిటా నువ్వు బిజినెస్ అంటే ఏం చేస్తావు ఎక్కువ పుచ్చుతుంటావు తక్కువ ఇస్తావు ఇంకా కర్మయోగం ఏముంది కర్మయోగం అంటే త్యాగం అయితే కర్మయోగం నువ్వు త్యాగానికి ఆపోజిట్ చేస్తూ అత్యాగం చేస్తూ నువ్వు కర్మయోగం అని ఈ విధంగా ఏదో కొంత మీమాంస వచ్చింది కాబట్టి పెర్సే బిజినెస్ మ్యాన్ అనేప్పటికీ పుచ్చుకు నీది ఎక్కువ ఇచ్చేది తక్కువ అది బిజినెస్ కాబట్టి దాంట్లో స్వార్థ చింతన అధికమైపోయింది కదా పుచ్చుకు నీది ఎక్కువ ఇచ్చేది తక్కువ అంటే స్వార్థ పెరిగిపోయింది కదా అటువంటి స్వార్థచింతనతో మీరు ఒక జీవిత గడుపుతూ ఉంటే ధనం మీద వ్యామోహం పెరిగిపోయి మాటే కానీ మీకు ఈశ్వరుణ్ణి ఆశ్రయించటం ఎక్కడ సమూహం అవుతుంది అవదు ఒకవేళ అటువంటి మోస్ట్ డిసడ్వాంటేజియస్ సిచ్యువేషన్లో ఉన్నవాడైనా సరే అంటే ఏమిటి పుచ్చుకోవడానికి అలవాటు పడ్డాడు తప్ప ఇవ్వడానికి ఇష్టపడ్డా ఇప్పుడు ఒక ఆయన నాకు పైసలు ఇవ్వాల్సి బిజినెస్ మ్యాన్ నేను వెళ్ళాను పైసలు ఇవ్వండి అన్నాను అంటే రేపిస్తానన్నాను రేపు ఇవ్వడం ఎందుకంటే మళ్ళీ నేను మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చాను మళ్ళీ మీరు ఇచ్చేటువంటి ఈ కొద్ది కొద్ది ప్లేస్ల కోసం మళ్ళీ రేపు రావాలంటే నాకు కష్టం అవుతుంది కదా ఈ ట్రాఫిక్ కో నేను రేపు మీ దగ్గర ఉన్నాయి కదా ఇవ్వండి అన్న ఉన్నాయి కదా గలా పెట్టెల్లో డబ్బులు ఉన్నాయి కదా నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఇవాళ శుక్రవారం ఇవ్వను అంటే నేనన్నాను మరి మీరు తీసుకుంటున్నారే వాళ్ళందరూ మీకు వచ్చి డబ్బులు ఇస్తున్నారు కదా మీరు తీసుకుంటున్నారు కదా మరి మీరు శుక్రవారం ఎందుకు తీసుకుంటున్నారు అంటే తీసుకోవచ్చుగానే ఇవ్వకూడదు అది దట్ ఈస్ ది ప్రాబ్లం అది దిజినెస్ మ్యాన్ అంటే అదే అర్థం అప్పుడు నేనేం చెప్పానంటే చూడండి నేను మళ్ళీ రాను మీరు నన్ను వెతికి పట్టుకుని నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇచ్చి ఈ రుణబంధం నుంచి మీరు విముక్తులు కొండు లేదంటే ఆ రుణబంధం మీరు అట్టు పెట్టుకుంటున్నట్టు అట్టు పెట్టుకోండి నేను వెళ్ళొస్తా అని నేను వచ్చేశాను ఆయన నన్ను వెతికి పట్టుకుని ఇచ్చాడు కాబట్టి అంతేగాని నేను నా చేతిలో మాత్రం ఆవేళ పైసలు ఇవ్వలేదని అంటే ఏంటి వాళ్ళు ధర్మాన్ని పాలిస్తున్నాం అనుకుంటారు శుక్రవారం డబ్బులు ఇవ్వకపోవడం ద్వారా నేను ధర్మాన్ని పాలిస్తున్నాం అనుకుంటారు సమాజంలో ధర్మానికి ఇటువంటి వికృతమైన అర్థాలు వచ్చిపోయాయి బంగారం కొంటే ధర్మం అక్షయతృతీయ నాడు బంగారం కొంటే ధర్మము బంగారం కొంటే ధర్మం ఎలా అవుతుంది బంగారం ధర్మం అవుతుంది కానీ ధర్మం ఎలా అవుతుందండి లడ్డూ కొనుక్కు తింటే ధర్మం ఎలా అవుతుంది లడ్డూ కొని ఇస్తే ధర్మం అవుతుంది కానీ ఈ ధర్మానికి వికృతమైన అర్థం వచ్చి ఆ సమాజ స్థితి చాలా కలుషితంగా తయారవుతుంది ఇటువంటి వికృతమైన అర్థముల చేత కాబట్టి అటువంటి స్వార్థచింతనతో బ్రతికిన వాడు కూడా మనస్సులో పరివర్తన వచ్చి ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తే ంగతి యాంతి మోక్షాన్ని పొందేస్తాడు స్తు ఆ భక్తి యొక్క మహిమైనంతటిది సుమాని దీనికి దృష్టాంతంగా మహాభారతంలో జాజలి తులాధార సంవాదము అనే ఒక సెక్షన్ చాలా బాగుంటుంది జాజలి అనే అతను ఒక జిజ్ఞాసు మహర్షి దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మస్వరూపాన్ని బోధించబయా అని కోరతాడు నాకు డీటెయిల్స్ గుర్తులేవు వీడు మహాభారతంలో ఎక్కడో అరంగపురంలోనో శాంతిపురంలోనో ఉంటుందో వెతుకుని చూసుకోవాలి కోరితే ఆ మహర్షి అంటాడు చూడు అవుళ్ళో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు తులాధారుడు అతని పేరు ఆయన డిగ్రీకి వెళ్ళి నీకు బోధిస్తాడు అంటాడు అంటే వీడు బిజినెస్ మ్యాన్ డిగ్రీకి వెళ్ళమంటాడు ఏమిటంటే ఆత్మతత్వాన్ని గురించి చాలా విదూరంగా ఉందే అని ఆశ్చర్యపోతాడు ఆయన మహర్షి యొక్క మాట ఎందుకే శ్రద్ధతోటి ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్తాడు ఆ బిజినెస్ మ్యాన్ తులా అంటే తల త్రాసు పట్టుకుని కూర్చుంటాడు అతని దగ్గరికి వెళ్తాడు వెళ్తే చూడు కొట్టు కట్టేశాక నీకు పాఠం చెప్తాను కూర్చొని ఉంటాడు త్రాసు త్రూ చూస్తున్నంతసేపు ఎక్కడా దోషం లేకుండగా పర్ఫెక్ట్గా ఆ త్రాసు ఓ పిసరు అటు కస్టమర్ వైపు మొగ్గుతుంది తప్ప తన వైపు మొగ్గది లాభం తనకి ఓ పెసరు తగ్గినా కస్టమర్కి మాత్రం ఒక గ్రామ్ కూడా తక్కువ పడకూడదు అలా చేస్తూ ఉంటాడు బిజినెస్ తర్వాత పరిశుద్ధమైన వస్తువులను మాత్రమే ఇస్తాడు తన పొట్ట పోసుకోవటానికి ఎంత అవసరమో అంతే బిజినెస్ చేస్తాడు ఒకవేళ అంతకంటే ఎక్కువ బిజినెస్ అయితే ధర్మం చేసేస్తాడు తన తల్లిదండ్రులను శ్రద్ధతో సేవిస్తూ ఉంటాడు అలాగేవో చాలా గొప్పగా అతను దగ్గర ఈ జాజ్యలి అతని పేరు తులాధారుడు మీరు ఆ స్టోరీలు చదివితే నాకు గుర్తు లేదు ఆ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు కాబట్టి ఆ రకమైన జీవన శైలిలో కొంత స్వార్థచింతనము ఇత్యాది దోషములు ఉన్నప్పటికీ పరివర్తనం కనుక వచ్చినట్లయితే పడుమోక్షాన్ని పొందుతాడు ఇక శుభ్రహ శుద్ర అంటే వర్కింగ్ పర్సన్ అంటే బుద్ధి సంబంధం లేకుండగా కేవలము ఫిజికల్ వర్క్ చేసేవాడిని శుభ్రహ అని అంటారు అటువంటి శూద్రుడు కూడా అంతరంగంలో పరివర్తన వచ్చి ఈశ్వరుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే మోక్షాన్ని పొందుతాడు దీనికి దృష్టాంతంగా భగవద్గీతలో మనకి నాలుగు క్యారెక్టర్స్ కనపడతాయి శ్రీకృష్ణుడు ఆయన ఈశ్వరుడే అర్జునుడు జిజ్ఞాసు ధృతరాష్ట్రుడు కనపడతాడు అంధ అంటే వివేకము లేనివాడు అని అర్థం ఎలా అంటే చూపు లేనివాడని కాదు పాయింట్ చూపు లే చూపు చూపు లేకపోవడం కాదు వివేక జ్ఞానము వివేక దీపము అయితే వివేక నేత్రము ఉందా లేదా అది లేనివాడు ఇక నాలుగో వాడు ఒకడున్నాడు ఆయన పేరు సంజయుడు ఈ సంజయుడు శూద్రుడు ఆయన జ్ఞాని విదురుడు శూద్రుడు జ్ఞాని కాబట్టి ఒకనొక కారణంగా శూద్రశబ్దం చేత వ్యవహరింపబడిన వాడే అయినప్పటికీ ఆ ఈశ్వరుని ఆశ్రయించినట్లయితే మోక్షమును పొంది తీరును ఏమండి అటువంటప్పుడు పుట్టిన దాది వేదాధ్యయనం చేస్తో వేదశాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఈశ్వరుని ఎందు పరాభక్తిని చేసిన మోక్షమును పొందుతాడని వేరే చెప్పాలా ఇంకా చెప్పనే అక్కర్లేదు అది నెక్స్ట్ వెర్స్ ఇదంతా కూడా భక్తి యొక్క స్ఫుతిగా మనం అర్థం చేసుకోవాలి భాష్యకారులు ఏమంటారో చూద్దాము మామి మాం హి యస్మాత్ హీ అంటే అస్మాత్ అనర్థం ఎలాగనగా మాం అంటే నన్ను పాథ అంటే ఓ అర్జున మాం ఆశ్రయత్వ గృహీత్వా నన్ను ఆశ్రయముగా స్వీకరించి నన్ను ఆశ్రయముగా స్వీకరించి అంటే ఇంట్లో మనం కట్టుకున్న బిల్డింగ్లో దేవుడి రూమ్ ఒకటి పెట్టుకుంటే ఆశ్రయంగా స్వీకరించినట్టు అవుతుందా అంటే ఇట్ డిపెండ్స్ దేవుడు రూమ్ పెట్టుకోవడం వరకు బాగుంది ఆ రూమ్లో పెట్టిన దేవుణ్ణి తన హృదయంలో పెట్టుకోగలగాలి సాధారణంగా మనం ఏం చేస్తామంటే రూమ్లో దేవుణ్ణి పెట్టేసి చేతులు కడిగేసుకుంటాం జనరల్గా రూమ్లో దేవుణ్ణి పెట్టేస్తే ఇంకా మన హృదయంలో మనం అర్థకామాలు పెట్టేసుకోవచ్చు ఎందుకంటే దేవుడిని రూములు పెట్టేసాం కదా సపరేట్ రూము స్క్వేర్ ఫుట్ పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఖరీదు ఉంటుంది బహుశా అలాంటి ఖరీదులు ఏమో ఉంటాయి ఆ స్క్వేర్ ఫుట్ కి అంత ఖరీదు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆ లెక్కలో ఉండగా మేమేమో హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఎంతో దేవుడి కోసం కేటాయించాము కనుక దేవుడికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చేసాము ఇంకా కొత్తగా ఇంకా మనము మన మన డ్యూటీయే మనం చేసుకోవాలి అని అలా ఉంటారు సాధారణంగా అలా అయిపోతుంది అలా అయిపోతే దేవుణ్ణి ఆశ్రయించినట్టు కాదు కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు బొమ్మను ఉంగరానికి పెట్టేసుకుంటారు శివుడు బొమ్మ ఉంగరానికి వేసేసుకుంటే ఇంకా అప్పుడప్పుడు ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవడం లేదా ఉంగరానికి అల్లకద్దుకోవడం చేస్తే సరిపడుతుంది ఇలాగంటే ఏవో బాహ్యాలు చేస్తారు తప్ప ఈశ్వరుడిని హృదయంలో స్థాపించుకొనుట ఈ పని చేయటానికి ముందుకు రావాలండి అంతవరకు ఉంగరంలో దేవుడు ఉన్నాడు లేకపోతే గదిలో దేవుడున్నాడు ఫోటో దేవుడు ఫోటో పరసులో దేవుడు ఉన్నాడు ఈ దేవుడు వల్ల లాభం లేదండి ఆ దేవుడు ఉపకరిస్తాడు ఎంతవరకు హృదయంలోకి వెళ్ళడానికి ఉపకరిస్తే వాటి పర్పస్ సర్వ్ అయినట్టే లెక్క హృదయంలోకి వెళ్ళలేదు ఎంతవరకు అంటే అవన్నీ కూడా ఏమీ పర్పస్ సర్వ్ కాలేదని అభిప్రాయం మందు కొనుక్కుని జేబులో పెట్టుకుని లేకపోతే అల్మైరాలో పెట్టుకుని లేకపోతే రెఫ్రిజిరేటర్లో భద్రంగా పెట్టుకుంటే ఉపయోగం ఏమిటండి ఆ మందుని యథోచితంగా ఆ టైం వచ్చినప్పుడు రోజుకి రెండు టాబ్లెట్లు వేసుకో యాంటీబయాటిక్స్ వేసుకోమని డాక్టర్ గారిస్తే పొద్దున్న సాయంకాలం వేసుకుంటూ ఉండాలి వేసుకుంటే బ్లడ్ స్ట్రీమ్లో యాంటీబయాటిక్ మాలిక్యూల్ యొక్క ఒకనొక మినిమం కాన్సన్ట్రేషన్ మెయింటైన్ అవ్వాలి అప్పుడు ఆ రక్తంలో వచ్చినటువంటి బగ్స్ పోతాయి అవతలకి అవి నశిస్తాయి అదేవిధంగా ఆ దేవుణ్ణి హృదయంలో పెట్టుకుని భక్తి హృదయంలో భక్తి అన్నది ఏమునన్నా ఒకటే హృదయంలో పెట్టుకుంటే అప్పుడు సిస్టమ్ క్లీనప్ అవుతుంది హృదయం క్లీన్ అవుతుంది తప్ప ఏముండి గుళ్ళో పెట్టి గూట్లో పెట్టి జేబులో పెట్టి ఉంగరంలో పెట్టి అయితే లాకర్ లా లాకర్ కాదు లాకెట్లో పెట్టి ఇలాంటి వాటి వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి అవి అవి హృదయానికి తీసుకువెళ్తే పర్వాలేదు మంచిది సో మా ఆశ్రయన గృహీవా ఏ పి సు భయ ఎవరైతే అవుతారు ఏమిటవుతారు పాపయోనయ పాపాయోనిషా తే పాపయోనయ పాపజన్మాన అంటే పుట్టుకయందు కొంత దోషము గలదు పుట్టుకలో దోషం అంటే ఏమిటి చుట్టూ ఉండే పరిస్థితులు భక్తికి అనుకూలం కావు పశు పక్ష్యాదులు ఉన్నాయనుకోండి వాటి చుట్టూ ఉండే పరిస్థితులు భక్తికి ఏమనుకూలిస్తాయి ఏమీ అనుకూలించం అని చేతను ఆ పాప శబ్దాన్ని అలా ప్రయోగించారు ఒక సందర్భంలో మనిషికి కూడా చుట్టూ పరిస్థితులు భక్తికి అనుకూలం కాకపోతే దానిని కూడా పాప అనాల్సి ఉంటుంది ఇప్పుడు వీడు చిన్నప్పటి నుంచి కళ్ళు కాంపౌండ్ లో పెరిగాడు అనుకోండి వాడు పదేళ్ళు అయ్యేప్పటికే కళ్ళు తాగడం ప్రారంభిస్తాడు పదేళ్లకే కళ్ళు పదేళ్లకే కళ్ళు తాగిస్తూ ఉంటారు నేను డబ్బోడవరం వెళ్ళాను అక్కడ విద్యార్థులు స్కూల్కి వస్తూ ఉంటారు ఇదో తరగతి ఇరవై పదిహేను ఏళ్ళు పన్నెండేళ్ళలో ఉంటాయి రెండో తరగతి చదువుతూ ఉంటాడు ఇంకా ఏబిసీడీలో ఆ ఇల్ ఆ ఇల్లుదిద్దరు మానేసరి ఆజికల్ అందరూ ఏబిసిడీలో దిద్దుతున్నారు గిరిజనులు కూడాను వాటెవర్ సో ఉంటాడు కానీ వాడి ఇంటి దగ్గర నాన్నగారితోటి అమ్మగారితోటి కలిసి మద్యాన్ని సేవిస్తాడు ఈ పిల్లడు ఏమిట్రామోహం మద్యం ఏమిట్రా ఇప్పటి నుంచి నీకంటే అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ గ్లాసుల్లో పోసుకుని వీడికి కూడా బుల్లి గ్లాసుల్లో పోసి పెడతారు పెడితే వీ అంటే వాడు తాగుతాడు ఇప్పుడు వాడు ఏమవుతాడంటే అంటే పాపయోనయ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా వాడు ఇరవై ఏళ్ళ వయస్సు వచ్చేప్పటికి మద్యానికి బానిసై ఉంటాడు ఇప్పుడు వాడు ఆ ఎడిక్షన్ ఎప్పుడు వదుల్చుకున్నాను ఎప్పుడు భక్తికి వచ్చాను ఎప్పుడు మోక్షాన్ని పొందాను పాపయోనయ కొంతమంది స్త్రీలు పాశ్చాత్య దేశాల్లో స్మోకింగ్ చేస్తారు పాశ్చా విదేశాల్లో స్త్రీలు స్మోకింగ్ చేస్తారు అమెరికాలో మీకు సిగరెట్ కాల్చి మొగాడు ఒకడు కనపడితే పది మంది లేడీస్ కనపడతారు సిగరెట్ కాల్చేవాడు లేడీస్ ఎక్కువ కలుస్తారు మగవాళ్ళు కాల్చడం మానేశారు లేడీస్ ఇంకా కలుస్తూనే ఉన్నారు ఆమెను చూస్తే అప్సరసలా ఉంటుంది చక్కగా కుందనం బొమ్మల అప్సరసే దేవలవకరి నుంచి వచ్చి ఉంటుంది అన్నట్టుగా ఉంటున్నాయి మెరిసిపోతూ ఉంటుంది కానీ అబో ఈ చాలా సుందరంగా ఉంది వెరీ బ్యూటిఫుల్ లేడీ అని అనుకునే లోపల సిగరెట్ కాల్చిగరెట్ కాల్చడం అంటే పద్మాన్ని గాడిపోయి దగ్గర పెట్టినట్టే అది ఆ సన్నివేశం చాలా అయోగ్యమైన సన్నివేశం అలాగే సిగరెట్లు కాలుస్తూ ఉంటారు ఆమె గర్భవతి అవుతుంది వివాహం చేసుకుంటుంది వివాహం చేసినప్పుడు ఆ ఉత్సాహంలో మరికొన్ని ఎక్కువ సిగరెట్లు కాలుస్తుంది గర్భవతి అవుతుంది శిశువు అని ప్రసవిస్తుంది గర్భవతిగా ఉన్నప్పుడు కూడా కాలుస్తూ ఉంటుంది సిగరెట్లు మానేలేదు కదా గర్భవతి అసలే మానలేదు టెన్షన్ తోటి ఇంకోటి రెండు సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నాయి వాడు ఆ శిశువు పుడుతూ వాడు సిగరెట్ ఎడిక్షన్తో పుడతాడు నికోటిన్ తో పుడతాడు కాబట్టి వాడికి పాలు ఇచ్చేప్పుడు పాల సీసాలో పాలు పోషిస్తారు కదా ఆ సీసాలో ఓపిసినంత నికోటిన్ కూడా వేసి ఇవ్వాలి వాడికి పాప ఏమవునాయా పాప శబ్దానికి అర్థం అది ఇండోనేషియా దేశంలో పిల్లలందరూ చుట్టలు సిగరెట్లు కాలుస్తారు ఇండోమీషియాలు పిల్లలు ఏడెండేళ్ల పిల్లలు కాల్చేస్తూ ఉంటారు వాడు ఎప్పుడు ఆ వ్యసనల్ని వ్యసనం నుంచి బయటపడకుండా భక్తిలో వాడు నెలకొనలేడు భక్తి దగ్గర సింపుల్ జీవితాన్ని కూడా గడపడం కష్టం కాబట్టి మానవుల కూడా కొన్ని పరిస్థితులు దేహాభిమానానికి స్వార్థానికి మూర్ఖత్వానికి బలిని చేకూర్చే పరిస్థితులైన పక్షంలో వాటిని కూడా పాపయోనయ అనే కేటగిరీలో మీరు వేసుకోవాలి వాళ్ళు కూడా భక్తుని పట్టుకున్నారా కృతార్థమైపోతారు కేియో వైశ్యా తా శూద్రా ంతి గంతి పరాం ప్రకృష్టాం గతిం ఇప్పుడు మన కొన్ని కుటుంబాల్లో పురుషుడు వేదాలు చదువుతాడు శాస్త్రాలు చదువుతాడు యజ్ఞాలు చేస్తాడు యాగాలు చేస్తాడు పూజలు చేస్తాడు తపస్సు చేస్తాడు గాయత్రి మంత్రం చేపిస్తాడు అన్నీ చేస్తాడు స్త్రీకి ఏ అవకాశం లేకుండా అట్టి అది ఆ స్త్రీకి కలిగినటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఆమెకి శాస్త్రజ్ఞానం లేదు భగవద్గీత చదవడానికి అవకాశం లేదు వివేకం అంటే ఏమిటో తెలియదు అలా అజ్ఞానంలోనే ఉండిపోతున్నాను అలాగే వీడు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేస్తూ చేస్తూ అజ్ఞానంలోనే ఉండిపోతాడు ఎప్పుడూ కూడా పొద్దున్న ఆ ఏడింటి మొదలకు రాత్రి పదకొండు గంటల దాకా కొట్టు నడిపిస్తూనే ఉంటాడు లాభాలు తీస్తూనే ఉంటాడు ఇంకో స్టోర్ ఓపెన్ చేస్తాడు మరో స్టోర్ ఓపెన్ చేస్తాడు ఎప్పుడూ ఆత్మస్వరూపాన్ని గురించి చింతన చేసే అవకాశమే ఉండదు అలాగే ఉద్యోగం చేసేస్తో సేవలు చేస్తో డబ్బులు సంపాదించుకుంటూ కుటుంబాన్ని ఏదత్తడంతో రోజు గడిచిపోతుంది తప్ప వాడికి అసలు ఆత్మస్వరూపాన్ని చింత చేసే ఛాన్సే లేదు స్త్రీయో వైశ్యా తా శూద్రాహ వాళ్ళు కూడా అదే పాపం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి ఇప్పుడు పుణ్యపాపముల యొక్క విచారం చేశారు ఈ సందర్భంలో పుణ్యం అనగానేమి పాపమనగానేమి ఒక చేష్ట పుణ్యము ఇంకో చేష్ట పాపము ఆ సందర్భం వేరు ధర్మశాస్త్రాల్లో అలా చెప్తారు కానీ భక్తి శాస్త్రంలో ఏమని చెప్తారంటే ఈశ్వరునికి విముఖంగా సంసారానికి అభిముఖంగా ఉండడమే పాపము ఈశ్వరునికి అభిముఖంగా సంసారానికి విముఖంగా ఉండడమే పుణ్యము అది భక్తి దృష్ట్యా పుణ్యపాపముల యొక్క నిర్వచనం ఆ విధంగా ఉంటుంది దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఇప్పుడు అంగారము అంగారము అంటే మండే బొగ్గు కట్టె మండే కట్టె నిప్పు ఉన్న కట్టె మంట ఉండదు నిప్పు ఉంటుంది దాన్ని అంగారము అంటారు సో ఆ నిప్పు ఉన్న కట్టె నిప్పు ఉన్నంత సేపు ధగ ధగా ప్రకాశిస్తుంది నిప్పు నుంచి వియోగం వస్తూనే బొగ్గు అయిపోతుంది ఇప్పుడు మీరు ఆ బొగ్గును తీసుకుని పాలలో ముంచిన అది తెల్లగా అవలగానే మిగిలిపోతుంది కానీ మళ్ళీ ఆ బొగ్గుకి ధగ ప్రకాశం రావాలంటే దానికి నిప్పుతో సంయోగం వస్తే మళ్ళీ ఆ బొగ్గు కాస్త ధగధగా ప్రకాశిస్తుంది నిప్పుతో నియోగం వచ్చేసిన తర్వాత మీరు పాలల్లో ముంచినా పాలతోటి కడిగినా ఆ బొగ్గు అలాగే బొగ్గులాగే మిగులుతుంది అలాగే మనిషి భక్తి ఉండగా వాడు ఈశ్వరుడికి అభిముఖుడు అంటే భక్తి ఉండగా వాడు ఎలాంటి పుట్టికు పుట్టినా ఎలాంటి జీవితాన్ని గడిపినా ఎంత స్వార్థపరమైన జీవితం అజ్ఞానమయమైన మూఢమైన జీవితం గడిపిన ొగ్గు అగ్ని యొక్క సంయోగంలో ప్రకాశించినట్టుగా వాడు ఆ భక్తి కారణంగా మోక్షాన్ని పొందేస్తాడు పుట్టుక మంచి గొప్ప పుట్టుక పుట్టాడు వేదవేత్తలో కొంపలో పుట్టాడు కానీ ఈశ్వరునికి విముఖమైపోయి సంసారంలో పడిపోయాడంటే వాడు బొగ్గు అయిపోతాడంటే వాడు పాలల్లో ముంచిన వాడు వేదమంతా తల్లగింజులుగా వల్లించినా వాడు ఈశ్వరుణ్ణి పొందలేడు కాబట్టి పుణ్యపాపములనేవి ఎక్కడ పుట్టాడు అలా పుట్టాడు అనే దాని మీద ఆధారపడి ఉండదు పాపము ఈశ్వర విముఖత్వము సంసార అభిముఖత్వము పుణ్యము ఈశ్వర అభిముఖుడై ఉండుట సంసారమునకు విముఖుడై ఉండుట పుట్టినప్పుడు వీడు పాపము ఎందుకని వీడు పుట్టిన పుట్టిన పరిస్థితిని బట్టి పుట్టిన తర్వాత వీడి జీవితం నడిచే పద్ధతిని బట్టి వీడు ఈశ్వర విముఖుడై సంసారోన్ముఖుడై ఉన్నాడు కాబట్టి పాప మధ్యలో ఎప్పుడో ఏదో టైం వచ్చి భక్తిని పట్టుకుని సంసారాన్ని విడిచిపెట్టి ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడు పుణ్య కాబట్టి ఏపి పాపయోనయ ఏపి పరాం శుద్ధిని ఇక్కడ మనుషుల్ని ఇటు అటుగా విడదీయడం ముందు తాత్పర్యం కాదు ఇక్కడ తాత్పర్యం ఎంతసేపు ఇదిగో ఇది భక్తి ఇది ఎటువంటి వాడైనా శుద్ధుడైపోతాడు మోక్షాన్ని పొందుతాడు ఈ భక్తే లేకుంటే వాడు సమాజ దృష్ట్యా ఎంత గొప్పవాడైనా వాడు బొగ్గైపోతాడు అనే అభిప్రాయం బొగ్గంటే అపవిత్రత అనర్థం ఇంకొక వాక్యం కూడా కల్పిస్తే టాపిక్ పూర్తి అయిపోతుంది కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తారాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం హిమం ప్రాప్య భజస్వమాం దీంట్లో మొదటి సగం చెప్తున్న టాపిక్లో కలుస్తుంది వెనకాల శ్లోకంలో కలుస్తుంది రెండవ సగం వేరే టాపిక్లో పడుతుంది కొంచెం మార్పు మలుపు తిరుగుతుంది మొత్తం మీద అదే భక్తి విషయమే కానీ చిన్న మార్పు పారాగ్రాఫ్ మారినట్టు కాబట్టి స్త్రీయో వైశ్యా తథా శుభ్రాహ పరమానుగతిని యాంతి అన్నప్పుడు ఇక బ్రాహ్మణ బ్రాహ్మణ అంటే పుట్టుగనబెట్టి బ్రాహ్మణుడని కాదు పుణ్యాహ బ్రాహ్మణ బ్రాహ్మణుగా పుడితే సరిపడలేదు వాడి జీవితము పవిత్రముగా ఉండాలి పుణ్యాహ బ్రాహ్మణ అంతేకాదు అది సరిపడదు భక్తాహ బ్రాహ్మణ ఈ భక్త పదము దేహలీ దీపము అంటే గడప మీద పెట్టిన దీపము ఈ గేదిలోకి ప్రకాశిస్తుంది ఆ గేదిని ప్రకాశింపజేస్తుంది ఆ విధంగా భక్తాహనే పదము ఇటువైపు బ్రాహ్మణాహా అటువైపు రాజర్షయ రాజర్షయ అంటే రాజానహులైన రాజులు కాబట్టి ఇటు వర్తిస్తుంది అటు వర్తిస్తుంది కాబట్టి బ్రాహ్మణుడు అంటే వేదవేత్తల కుటుంబంలో కూర్చున్నాడు అండి వచ్చి అక్కడ పడ్డాడు చుట్టూ వేదము శాస్త్రము ఉన్నది కానీ వేదవేత్తల కుటుంబంలో పుట్టి రామశబ్దం రాని వాళ్ళు కోకొల్లలు శాస్త్ర పండితుల శాస్త్ర పండితుడికే ఓ కొడుకుంటాడు వాడు సేవటి తగుతూ తిరుగుతాడు సేవటి తగ్గంటే లాభిప్రాయం వాడు ఎప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి శబ్దాలు వ్యాకరణ నుంచి చదువుకుని పోతూ ఉంటారు వాడు మాత్రం ఏ చదువు చదవడం కాబట్టి అది కాదు పాయింట్ ఈ బ్రాహ్మణ అనే పదము రెండు సందర్భాల్లో కనపడుతుంది ఇప్పుడు మీరు సపోజ్ బృహదారణ్యకు ఉపనిషత్తు తీసుకున్నారనుకోండి దాంట్లో అధ్యాయాలు ఉంటాయి ఆరు అధ్యాయాలు ఉంటాయి ఒక్కొక్క అధ్యాయంలో చాప్టర్స్ ఉంటాయి ఆ చాప్టర్స్కి పేరేమిటో తెలిసిన బ్రాహ్మణం అని పేరు మొట్టమొదటి చాప్టర్కి అశ్వమేధ బ్రాహ్మణం రెండవ చాప్టర్కి అర్క బ్రాహ్మణం నాలుగవది బ్రహ్మ బ్రాహ్మణం పశు బ్రాహ్మణం ప్రాణ బ్రాహ్మణం అంటే ఈ విధంగా మధుబ్రాహ్మణం అని పేర్లు అలా ఉంటాయి సో అంటే అర్థమేమిటి ఇప్పుడు బ్రాహ్మణ అంటే ఎవరన్నమాట ఈ బ్రాహ్మణములతో అధ్యయనము చేయవారు బ్రాహ్మణ అటు ఒక చాప్టర్కి బ్రాహ్మణం అని పేరు ఇటు ఒక మనిషికి బ్రాహ్మణ అని పేరు ఈ పేర్లు ఎలా వచ్చాయి బ్రహ్మ నుండి వచ్చింది బ్రహ్మ అంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి గురించి చెప్పే చాప్టర్ కనుక దానికి బ్రాహ్మణం అని పేరు ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడు కనుక వీడికి బ్రాహ్మణ అని పేరు కాబట్టి పుణ్యాహ బ్రాహ్మణా పవిత్రమైన జీవనము కలిగిన బ్రాహ్మణులు భక్త భక్తి నిండా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇక రాజయ పూర్వం రాజైతే ఋష ఇండి వాడు ఇది కొంచెం విదూరమైన పరిస్థితి ఆధునిక కాలంలో పార్లమెంటేరియన్ అయితే తప్పనిసరిగా రౌడీ అయి ఉంటాడు అనేటువంటి ఒక వాతావరణం మనకు కనపడుతోంది దానికి విరుద్ధమైంది ఒకప్పుడు పండిట్ నెహ్రూ వాళ్ళు ఉన్నప్పుడు ఈ పార్లమెంటేరియన్స్ అందరూ కూడా మహా విద్వాంసులుగా స్టేట్స్ ఉండేవారు కృపలాని అలాగే పెద్ద పెద్ద రాధాకృష్ణన్ ఆయన ప్రెసిడెంట్ మధులిమాయే పార్టీలు వేరైనా వీళ్ళందరూ కూడా జైంట్ పర్సనాలిటీస్ కింద ఉండేవారు మదన్ మోహన్ మాలవ్య ఈ విధంగా దేశ బంధు చిత్త రంజన్ దాస్ వీళ్ళందరూ అలాగే ఇక్కడ కూడా కళా వెంకట్రావు గారు అలాగే ఇంకా పెద్ద వాళ్ళందరూ ఉండేవారు మహాబహులు ఉండేవారు పార్లమెంటేరియన్స్ కింద వాళ్ళు ఋషులనే అనొచ్చు మనం ఆధునిక కాలంలో ప్రచలితులైన ఋషులు అనొచ్చు కానీ వాళ్ళు లామేకర్స్కంగా ఉండేవారు రాజా సో ఆ విధంగా రాజులుగా ఉంటూ రాజులుగా ఉంటూ ఋషులైనటువంటి మహాపుణ్యాత్ములు వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని వేరే చెప్పాలండి భక్తాహ పైగా మనం ఈ శ్లోకాన్ని మళ్ళీ వరం మళ్ళీ అదే పంతొమ్మిదో తారీఖుని కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముదూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య నవాద ఆజ